తేజస్వి నవీకముస్సు మా విద్విషావహీ ఓం శాంతి శాంతి శాంతి తస్ోపనిషత్తి సత్య సత్యమితి నా వై సత్యం తేషామేష సత్యం నిషదో బ్రహ్మకత్వ్రతిపత్తిప్రమాం కథమం భయేతి చేతంత సూచన యథాగ్ని స భవాన్ ఏం వదన్ వనిషత్ ప్రామాణ్యప్రతిషేధా వాక్యం ఉపనిషత్ప్రామాణ్యప్రతిషేధం చెన్న కరోత్యే అగ్నివా రూప్రకాశం అథ కరోతి దా ప్రతిషేధాథం ప్రమాణం భవద్వాక్యం అజ్ని రూప ప్రకాశకో భవ్ ప్రతిషేధవాక్య ప్రామాణ్యే భవత్యే ఉపనిషదాం ప్రామాణ్యం అంతవరకు వచ్చాం అంటే ఇక్కడ ఈ మీమాంసలో నాకు తెలుసున్న నాకర్థమైన విషయం ఏమంటే ఏదైనా ఒక వాక్యము ప్రమాణమైంది ప్రమాణము అంటే అది జ్ఞానసాధనము అని టెక్నికల్ మీనింగ్ జ్ఞానసాధనం ప్రమాయాహకరణం ప్రమాణం ప్రమాణము అంటే అథెంటిక్ మనం దాన్ని స్వీకరించాలి ఇట్స్ అన్ అథెంటిక్ టెక్స్ట్ అనేక వాక్యాలు ఉంటే టెక్స్ట్ అంటారు ఒక వాక్యం ఒక వాక్యం తత్వమసి అహం బ్రహ్మాస్మి ఇటువంటి వాక్యం అంటే ఇట్ ఈస్ ట్రూత్ అది ట్రూత్ ఎందుకైంది వై కెన్ యూ హౌ కెన్ యూష ఇట్ ఈస్ ట్రూత్ అంటే మా తాతగారు చెప్పారు లేకపోతే వంశం నుంచి వస్తుంది పరంపరగా వస్తోంది పరంపరగా వస్తోంది ఆ కారణంగా అది ప్రమాణము అంటలేదు అలా చెప్పట్లేదు ప్రమాణం అది ప్రమాణం ఎప్పుడైందంటే మీకు అది అర్థమైనప్పుడు ప్రమాణం అది ప్రమని ఉత్పన్నం చేస్తే ప్రమాణమైంది అంటే యథార్థ జ్ఞానం మీకు దాని వలన యథార్థమైన జ్ఞానము ఉదయిస్తే అది ప్రమాణం కాబట్టి కేవలము గతానుగతికో లోక అనే దృష్టి కాకుండా అంటే అందరూ అది అనుసరిస్తున్నారు కాబట్టి మనం అనుసరిద్దాము అనే దృష్టి కాకుండా మనం ఇతరులు ఎంతమంది అనుసరించినా మనమటికి మనం తెలుసుకుని అనుసరించు అందరూ చేసే మనం చేయొచ్చు తప్పేం కాదు కానీ మనం చేసి టైం వచ్చేప్పటికీ అది అందరూ చేశారా లేకపోతే ఎంతమంది చేశారు అనే ఈ లెక్కలన్నీ పక్కన పెట్టి మనం తెలుసుకుని మనం అర్థం చేసుకుని మనం చేయాలి ఇప్పుడు ఓన్నమ శివాయ ఉందనుకోండి మహామంత్రము అది మహామంత్రము అనేక వేల సంవత్సరాల నుంచి అనేక తరాలు జపిస్తూ వచ్చారు దాని మీద శివపురాణంలో ఇంత గొప్పగా ఉంది అంత గొప్పగా ఉంది కాబట్టి నేను ఓన్నమ శివాయ జపం చేస్తున్నాను ఇది ఒక అప్పుడు వచ్చి గుడ్ టు బిగిన్ విత్ ప్రతీది టు బిగిన్ విత్ బ్రహ్మచారికి అంత జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఇటు ఇసుకూట్ కానీ ఎప్పటికైనా ఓ పరిస్థితి నిర్మాణం కావాలి ఏమని మీరు ఏకాంతంలో కూర్చొని ఓన్నమ శివాయ చిత్త జపం చేసినప్పుడు మీకు ఒక అనుభూతి శాంతి ఉల్లాసము లేకపోతే ఒక ప్రసన్నత మీకు అనుభవానికి రావాలి అప్పుడు అది అక్కడిక దాని యొక్క ప్రమాణత్వము స్థిరమవుతుంది ఎక్కడైనా లే అలాగే ఆత్మ సంసారి కాదు అని శాస్త్రం చెప్తుంది తన యొక్క అసంసారిత్వము ఏ కొద్ది మేరకైనా గనకు అనుభవానికి రావాలి తన యొక్క పూర్ణత్వము ఏ కొద్దిగానైనా తనకు అనుభవానికి రావాలి అప్పుడే దాని యొక్క ప్రామాణ్యము యథార్థంగా స్థిరపరిచినట్లు అవుతుంది అని ఆ చర్చని బట్టి నాకు రకంగా అనిపించింది మీరు గమనించండి తర్వాత అత్రభవంతో బ్రువంతు కఫ్ పరిహార ఇది అది అది చూడాలి మనం అత్రభవంత అంటే పూజనీయులైన తమరు చెప్పండి బ్రువంతు చెప్పండి ఏమిటి చెప్పాలి కఫ్ పరిహార ఇప్పుడు ఈ పరిస్థితికి దీనికి సమాధానం ఏం చెప్పాలి అది అది కూడా సిద్ధాంతే అంటున్నాడు అత్రభవంతో బ్రువంతు కఫ్ పరిహార ఇది ఉపనిషత్తు ప్రమాణము కానిచో ప్రమాణమును నిషేధించే మీ మాట కూడా ప్రమాణము కాకూడదును పరిహారము తప్పించుకునే ఉపాయమును చెప్పవలేను పూజ పూజనీయులకు మీరే దీనికి పరిహారమును చెప్పవలేను పూజనీయులకు మీరే దీనికి పరిహారమును చెప్పవలేను దీనికంటే ఏమిటి పని దేనికి మీ మాట ప్రమాణమైతే ఉపనిషత్తు కూడా ప్రమాణమే ఉపనిషత్తు ప్రమాణము కానిచో ప్రమాణమును నిషేధించే మీ మాట కూడా ప్రమాణము కాకుండాను అనేది సమస్య ఇప్పుడు మీరు చెప్పిన మాట ప్రమాణమా కదా ప్రమాణము ఎందుకని మీరు ఏ అర్థాన్ని బోధించదలుచుకున్నారో ఆ అర్థం నాకు మీ వాక్యము మీరు ప్రయోగించిన వాక్యము తన కర్తవ్యాన్ని అది చేసింది ఆ వాక్యంలో లోటేమీ రాలేదు ఇబ్బంది ఏమీ కాబట్టి మీరు పలికిన వాక్యము నాకు జ్ఞానాన్ని ఇచ్చుటద్వారా తాను ప్రమాణము ఆ వాక్యము ప్రమాణము అని నిర్ధారితమైనప్పుడు అదేవిధంగా ఉపనిషత్తు చెప్పిన వాక్యం కూడా అది విన్నవానికి జ్ఞానాన్ని ఇచ్చే సందర్భంలో ఉపనిషద్వాక్యం ప్రమాణమై తీరుతుంది కాబట్టి ఉపనిషద్వాక్యం ప్రమాణమైతే కాబట్టి ప్రమాణం కాదని కొట్టుపుచ్చు కొట్టేయటానికి సరే అయితే ఉపనిషద్వాక్యం ప్రమాణమని మనం స్వీకరించినట్లయితే మళ్ళీ కర్మకాండకి ప్రత్యక్ష ప్రమాణానికి అనుమాన ప్రమాణానికి విరోధమంతా మళ్ళీ ప్రారంభం మళ్ళీ మటుకొచ్చింది కథ కాబట్టి దీని నుంచి తప్పించుకునే ఉపాయం మీరే చెప్పండి అని సిద్ధాంతి పూర్వపక్షిని ఛాలెంజ్ చేశారు దాని మీద పూర్వపక్షి నన్ను అత్ర ప్రత్యక్ష మద్వాక్యే ఉపనిషత్ ప్రామాణ్య ప్రతిషేధార్థ ప్రతిపత్తి అగ్నౌచ రూప ప్రకాశన ప్రతిపత్తి ప్రమా అంటే అప్పుడు పూర్వపక్షి అంటాడు ఏమయాల మాట్లాడతావు ఇది ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా అంటే నేను నోటుతో పలుకుతున్నాను నువ్వు చెవితో వింటున్నావు ప్రత్యక్షం అంటే కంటితో చూడ్డానికి శబ్దం కదా శబ్దాన్ని కంటితో ఏం చూస్తాడు మనిషిని కంటితో చూస్తున్నావు ఆ మనిషి పలుకుతున్నాడు ఆ పలికిన పలుకులు చెవికి వినబడుతున్నాయి అర్థం తెలుస్తోంది అది ప్రత్యక్షం అంటే ఇక్కడ ప్రత్యక్షంగా తెలుస్తోంది నా వాక్యము ముందు ప్రామాణ్యము కలదు అని ప్రత్యక్షంగా తెలుస్తోంది ఎలాగా నేను ఉపనిషత్తులకు ప్రామాణ్యమును నిషేధించటానికి నేను వాదిస్తున్నాను ఉపనిషత్తుల యొక్క ప్రామాణ్యాన్ని తిరస్కరించటమే నా యొక్క అభిప్రాయము ఆ విషయం నా అభిప్రాయం నీకు అర్థమైంది అది ప్రత్యక్షంగా తెలుస్తోంది కాబట్టి నా వాక్యము ్రమ యార్థ జ్ఞానాన్ని ఇస్తుంది దీపాన్ని వెలిగిస్తే రూపము ప్రకాశిస్తోంది అది మనకు ప్రత్యక్షంగా తెలుస్తోంది కాబట్టి దీపము ప్రకాశింపజేసేది వస్తువులను ప్రకాశింపజేసేది అనే విషయంలో భ్రమకు తాగులేదు అది కూడా ప్రమే నేను ఉపనిషద్వాక్య ప్రామాణ్యాన్ని నిరాకరించడానికి కూనుకున్నాను అది కూడా ప్రత్యక్షంగా తెలుస్తూనే కాబట్టి ప్రత్యక్షంగా తెలుస్తున్న దానిని దానిని నువ్వు వ్యతిరేకిస్తావేమిటి అది స్పష్టంగా తెలుస్తుంటే దానిని నువ్వెలా వ్యతిరేకిస్తావు అని పూర్వపక్ష యొక్క అభిప్రాయం సో కానీ ఈ నా వాక్యము ఏంటది ఉపనిషత్తు ప్రమాణము కాదు అనేది వాక్యమునకు తాత్పర్యము ఉపనిషత్తు యొక్క ప్రామాణ్య నిరాకరణము అనే జ్ఞానము అగ్ని రూపమును ప్రకాశింపజేయుము అనే జ్ఞానము వలె ప్రత్యక్షముగా అనుభవమునకు వచ్చుతున్నది నేను అంటున్నాను ఉపనిషత్తుకు ప్రామాణ్యము లేదు అని నువ్వు విన్నావు నీకు నేను నా అభిప్రాయం మీకు అర్థమైంది అంటే ఆ వాక్యము నేను ప్రయోగించిన వాక్యము నేను కన్వే చేయదలుచుకున్న మెసేజ్ని నీకు కన్వే చేసేసింది ఆ విధంగా ఆ వాక్యము ప్రమాణమే ఎలా అయితే అగ్ని దీపం వెలిగించిన వెంటనే చుట్టూ ఉన్నవాటిని ప్రకాశింపజేయటం దాని ధర్మం ఆ పని అలాగే నా వాక్యం కూడా చేస్తోంది వాక్యము దీపం వంటిది ఆ దృష్టాంతాన్ని మీరు గమనించాలి వాక్యము దీపము అంటే సాధారణంగా మనం దీపాన్ని దీపం ఫిజికల్గా ఉంటుంది స్థూలంగా ఉంటుంది అది వెలిగిపోతూ ఉంటుంది దాని వెలుగులో అన్నీ ప్రకాశిస్తూ ఉంటాయి కాబట్టి దీపము ప్రకాశకము అంటే ప్రకాశింపజేసేది అనేది మనకి స్పష్టంగా స్థూలంగా తెలుస్తూ ఉంటుంది కానీ సూక్ష్మంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే దీపము ఎటువంటి పని చేస్తుందో వాక్యం కూడా అటువంటి పని చే పని చేస్తుంది వాక్యం కూడా అదే పని చేస్తుంది దీపం చేసి పనే చేస్తుంది దీపం ఏం చేస్తుంది అంతకుముందు దీపం వెలిగించడానికి ముందు చీకటి చేత కప్పి వేయబడి మనకి ఏ వస్తువు తెలియని స్థితిని మార్చివేసి అన్ని వస్తువులు స్పష్టంగా విడివిడిగా తెలిసి ఇట్లా దీపం అలాగే వాక్య ప్రయోగానికి ముందు ఒక సబ్జెక్ట్ మ్యాటర్ గురించి మనకేదో తెలియని స్థితి ఉండగా వాక్యాన్ని ప్రయోగించి అది మీరు విని అర్థం చేసుకోగానే ఆ పరిస్థితిలో మార్పు వచ్చి మీకు ఆ సబ్జెక్ట్ మ్యాటర్ గురించిన విషయాలని స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి కాబట్టి వాక్యము దీపము వంటిది కాబట్టి అది ఆ చర్చలో అదొక చక్కటి దృష్టాంతం దాన్ని అలా వీలుపెట్టకుండగా శంకరలు ఇస్తూ ఉంటారు కాబట్టి నా వాక్యము ప్రమాణం దీపము ఎలా అయితే వస్తువులను ప్రకాశింపజేస్తుందో అదేవిధంగా నేను చెప్పదలుచుకున్న విషయాన్ని నేను ప్రయోగించే వాక్యము స్పష్టంగా ప్రకాశింపజేస్తోంది నీకు తెలిసి ఇట్లా చేస్తోంది కాబట్టి నీకు ప్రమ ఉత్పన్నమవుతోంది కనుక నా వాక్యము ప్రమాణము అని పరోపక్షం సిద్ధాంతం దాని మీద సిద్ధాంతం కస్త ప్రద్వేష బ్రహ్మైతత్వ ప్రత్యయ ప్రమాం ప్రత్యక్షాం కుతీషు ఉపనిషత్సూ ఉపలభ్యమానాసు అయితే దీపం ఎలా అయితే పదార్థాలను ప్రకాశింపజేస్తుందో నీ వాక్యం ఎలా అయితే నీ హృదయంలోని భావాన్ని ఎరచవాడికి తెలిసి ఇట్లా చేస్తుందో అదేవిధంగా ఉపనిషత్తులు కూడా ఉపనిషత్తు కూడా దీపం వంటిదే ఆ ఉపనిషత్తులు కూడా ఏం చేస్తున్నాయి బ్రహ్మైకత్వ ప్రత్యే జ్ఞానాన్ని కలిగిస్తున్నాయి నేను వేరు బ్రహ్మ వేరు అని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు మీరు ఎప్పుడైనా దీన్ని పరిశీలించారా మీరు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి దర్శనానికి వెళ్ళారు వెళ్ళేప్పుడు మీరు ఏమనుకున్నారు నేను లేరు వెంకటేశ్వర స్వామి వేరు అనుకున్నారు కానీ మీరు ఎప్పుడైనా ఆ దర్శనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మీకు ఒక అర్థం అవ్వాలి ఏమిటంటే మీరు అనుకున్నంత భిన్నం కాదు వెంకటేశ్వర స్వామి మీరు మీరు అనుకున్నంత భిన్నం కాదు ఆయన మీకంటే అంత మరీ భిన్నంగా ఏమీ లేడు మీరు మరీ అంత అయోగ్యంగా లేరు కూడా దర్శనానికి ముందు అయోగ్యులు ఏర్పండి అయోగ్యులు పాపాత్ములు అల్పులు అన్నీ దర్శనం అయిన తర్వాత కూడా అంతేనా ఆ దర్శనం వల్ల మీలో ఏమీ ఇంప్రూవ్మెంట్ రాలేదా కొంచెం దేవుడికి దగ్గర అవ్వలేదా మీరు అయ్యారు కదా అంటే ఏమిటి ఇన్ మీకు దేవుడికి మధ్యలో ఉన్న దూరం తగ్గి కొంత దగ్గర కదా మరి అదే అద్వైతం అద్వైతం వైపు అడుగుపడింది తర్వాత దర్శనము అంటే వెంకటేశ్వర మీరు ఎక్కడ ఎక్కడ దర్శనం ఎక్కడ దర్శించారు అంటే గుడిలో అక్కడ పది అడుగులు దూరంలో దర్శించారు అదే మీద తెలుగు తక్కువ అంటాయి దాన్నే తెలుగు తక్కువ అంటాయి ఎందుకంటే ఇది ఫండమెంటల్ ట్రూత్ ఏమిటంటే ది సబ్జెక్ట్ అబ్జర్వ్స్ ది అబ్జెక్ట్ ది ఎట్ ఆఫ్ అబ్జర్వేషన్ ది డిస్టెన్స్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ అబ్జెక్ట్ ఈస్ జీరో సో మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించినప్పుడు పదడుగుల దూరంలో ఉన్నారని మీ మిమ్మల్ని మీరు నచ్చజెప్పుకుంటున్నారు గతానుగతి కూడా ఒక అలాగే కానీ మీ చేత దర్శింపబడే వెంకటేశ్వర స్వామి పదడుగుల దూరంలో ఉన్నాడా మీ హృదయంలో ఉన్నాడా మీ హృదయంలో ఉంటాడు మీరు సూర్యుడి చేసి చూస్తున్నప్పుడు సూర్యుడు కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడా లేక మీ కంట్లో ఉన్నాడా మీ కంట్లో ఉంటాడు మీ కంట్లో ఉంటాడు సూర్యుడు కోట్ల మైళ్ళ దూరంలో ఉంటే మీరు ఇలా చూస్తారు మీ కంట్లో ఉంటేనే చూస్తారు మీ కంట్లో ఉంటే కూడా కాదు మీ కన్ను ద్వారా హృదయంలో ఉంటాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి కూడా మీ హృదయంలో ఉంటాడు మీ హృదయంలో ఉన్న వెంకటేశ్వర స్వామిని మీరు దర్శిస్తారు ఏ కారణం చేతనైనా మీ హృదయంలోకి రాలేదనుకోండి ఏదైనా అడ్డుపెట్టాను అడ్డు పెడితే మీ కంట్లోకి రాలేదు కన్ను ద్వారా హృదయంలోకి రాలేదు అంటే దర్శనం కాలేదనమాట కాబట్టి దర్శనం అనేది ఎప్పుడూ హృదయంలోనే అవుతుంది కాబట్టి మీ హృదయంలో జ్ఞానరూపంగా మీరు విజ్ఞానమయ్యరు మీ హృదయంలో జ్ఞానరూపంగా దర్శించేటువంటి వెంకటేశ్వర స్వామికి మీకు మీరు విజ్ఞానమయ్యులే మీ హృదయంలో జ్ఞానరూపంగా ఉన్నాడు ఆయనకేను మీకు అభేదమా భేదమా ఎంతో కొంత అభేదం కూడా ఉండొద్దు పూర్తి భేదమైతే ఎక్కడ కుదురుతుంది ఆ దర్శనమే సంభవం కాదు కాబట్టి ఈ రకమైన మీమాంస చేసేప్పటికీ మీకు కొద్దో గొప్ప ఊపేంత స్థితి వచ్చింది అంటే ఆ వాక్యము అది ప్రమాణమే అవుతుంది బ్రహ్మ ఏకత్వ ప్రమాణం కుర్వతీసు బ్రహ్మ ఏకత్వ ప్రత్యయ ప్రమాణం కొనుమతి ఉన్నరా ఏమిటో వేరు వేరనుకుంటున్నాం ఏమిటి వేరు భేదమన్నది కల్పితం మనకి అనుభవానికి రావడానికి కొంచెం ఆలస్యం అయితే రావచ్చేమో ఈ భేదం యథార్థము కానేరదు అనేటువంటి ఒక కన్విక్షన్ ఒక శ్రద్ధ ఓ ప్రేమ ఓ విసరంత అనుభవం ఇవన్నీ కూడా అద్వైత జ్ఞానం వైపు వేసి అడుగులే అటువంటి వివేకాన్ని అటువంటి జ్ఞానాన్ని ఉపనిషద్వాక్యాలు కలిగిస్తూ ఉండగా కుర్వ్ కుర్వంతీసు ఉపనిషత్సు అటువంటి జ్ఞానాన్ని ఉపనిషద్వాక్యాలు కలిగిస్తూ ఉండగా అటువంటి జ్ఞానము ఉపలబ్ధమవుతోంది మనకి ఆ ఉపనిషత్తులు అలాంటి జ్ఞానాన్ని కలిగిస్తున్నాయి అనే అనుభవం మనకు కలుగుతోంది అది ప్రత్యక్షంగా కలుగుతోంది కలుగుతుంటే కస్తరిహిత వప్రద్వేష ఉపనిషత్తులు ప్రమాణం కాజాలవు అనేటువంటి ఈ విద్వేషము నీకు ఎందువల్ల ఉన్నది ఈ భేద బుద్ధి అభేదములం ద్వేషము దీనికి హేతువేమి అని ప్రశ్నించారు ప్రతిషేధానుపత్తే కాబట్టి ఉపనిషత్తులు అలా ప్రత్యక్షంగా మనకు అనుభవాల్ని కలిగిస్తూ ఉన్నప్పుడు ఏమండి కొద్దిపాటి వేదాంత అధ్యయనం చేస్తేనే వాడికి ఆ మాత్రం డ్రీమ్స్ కింద వాడికి ఉత్సాహం అనుభవానికి వస్తూ ఉంటే ఆ తత్వాన్ని జ్ఞానాన్ని తెలుసుకున్న మహాత్ములు అది ప్రత్యక్షంగా కరతల ఆమలకము అరచేతిలో ఉసిరి కవలే జ్ఞానాన్ని వాళ్ళు అనుభవానికి తెచ్చుకుంటూ ఉంటే ఉపనిషద్వాక్యములు ప్రమాణములు కావు అని తిరస్కరించుట సంభవము కాదు ప్రతిషేధ అంటే తిరస్కరించుట అనుపపత్తి అంటే అసంభవము కాబట్టి ఉపనిషత్తు ఉపనిషత్తులు ప్రమాణం కావు ఎందుకంటే కర్మకాండ ప్రామాణ్యం పోతుందేమో ప్రత్యక్ష ప్రామాణ్యం పోతుందేమో అనుమాన ప్రామాణ్యం పోతుందేమో అని బెంగపెట్టుకుని ఉపనిషత్తుల ప్రామాణ్యాన్ని తిరస్కరించుట సంభవమే కాదు శోకమోహాది నివృత్తి ప్రత్యక్షం ఫలం బ్రహ్మైతత్వ ప్రతిపత్తి పారంపర్యజనితం అది ఇప్పుడు చూడండి ఒక ఆయన డబ్బు పోయింది ఏదో డబ్బు పోగొట్టుకున్నాడు ఆశ దురాశ పెట్టుకుంటాము ఆ దురాశతో ఇక్కడ అక్కడ ప్రధాపరకం వాడు ఎక్కువ వడ్డీ ఇస్తాడని మనం అతను దాచుతాం నాకు బాగా గుర్తు మ్యాగ్జిమా అని ఒక ఫైనాన్స్ సంస్థ దాని పేరే మ్యాగ్జిమా సికింద్రాబాద్లో ఉండే సికింద్రాబాద్ వెళ్తుంటే పెద్ద ఆర్చి కింద ఉండి మ్యాక్సిమా ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఎక్కడైనా ప్రపంచంలో ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వాళ్ళనే ఇస్తారండి వాళ్ళు ట్వంటీ ఫోర్ వాడికి ఇక్కడే దిగుతుంది మొదటి నెల ఇంట్రెస్ట్ జాయిన్ అయిన వెంటనే ఇవ్వబడును మళ్ళీ అదొకటి ఇలా కూడా మీరు వేయించా మొదటి నెల ఇంట్రెస్ట్ మీరు జాయిన్ అవుతూనే ఇచ్చేస్తారు అంటే ఏదైతే మీరు లక్ష పెట్టారనుకోండి మొదటి నెల ఇంట్రెస్ట్ ఎంత రెండు వేలు వస్తుంది అనుకోండి ట్వంటీ ఫోర్ పర్సెంట్ అంటే రెండు వస్తుందేమో అనుకుంటున్నాను మీరు సో రెండు వస్తుంది అంటే మీరు లక్ష వాడికి ఇస్తూనే మీకు సర్టిఫికెట్ లక్ష రూపాయలు దాచినట్టు సర్టిఫికెట్ రెండు ఇంట్రెస్ట్ ఇచ్చేస్తుంది సో అబ్బా ఎంత బాగుంది అన్ని లక్షలు తీసుకెళ్ళి వాడి దగ్గర పెట్టారు వీళ్ళకి ఆ రెండు వేలే మిగిలిన వాడు వాడు ఎందుకు ఇవ్వడం ఇస్తాడు ఎందుకంటే ఇట్స్ ఎ గ్రేట్ డీల్ బార్గెయిన్ చాలా గుడ్ బార్గెయిన్ ఇట్ ఈస్ ఎందుకంటే ఈ బార్గెయిన్లో తొంభై ఎనిమిది వేలు వాడికి మిగిలింది రెండు వేలు మీరు తీసు చేతికి ఇవ్వడం రెండు వేలు ఆశ అలా ఉంటుంది ఆశ ఏమిటి లక్ష వాడి చేతికిచ్చి రెండు తీసుకుంటే అది ఆశ ఇవ్వలేదు ఎందుకంటే ఈ లక్ష ఇలాగా బంగారు గుడ్లు పెట్టే బాతులాగా అలా రెండు వేలు గుడ్లు పెడుతూనే కానీ మీరు రెండు నెలలు ఆగాలి ఎందుకంటే ఫస్ట్ మంత్ది ఇచ్చేశాడు కదా సెకండ్ మంత్ది సెకండ్ మంత్ అయ్యాక ఇస్తాడు అది అంటే టూ మంత్ సిక్స్టీ డేస్ ఆగాలి మనం సిక్స్టీ డేస్ ఆగితేమోయ్ టూ థౌజండ్ వచ్చేస్తుంది ఇంకేం కావాలి సిక్స్టీ డేస్ అయ్యేప్పటికీ వితిన్ సిక్స్టీ డేస్ ఆ ఆర్చ్ మీద అది లేదా తీసిస్తారు వాళ్ళు వన్ అరెస్ట్ చేశారన్నారు ఇదన్నారు అదన్నారు ఆ డబ్బులన్నీ పోయాయి ఆ డబ్బులు పోయాయి కాకినాడ వెళ్ళేప్పటికీ లీఫిన్ అనే ఒక సంస్థలో మిత్రులందరూ పెట్టారు లీఫిన్ దాని పేరు లీఫిన్ మరి ఏదో ఆ పదం అనగా లీఫిన్ ఎల్ఈఏ ఎఫ్ఐఆర్ దాంట్లో పెట్టాం చాలా ధనాన్ని పోగొట్టుకున్నాం మీరు ఆక కోసం ఎదురు చూస్తున్నాం చెప్పండి అంటే నేను మాత్రం ఏం చెప్తారు ఏదో చెప్పారు వాళ్ళకు అరగంట సేపు కూర్చోబెట్టి ఏదో పెద్ద వైరాగ్యం చెప్పారు చెప్పిన తర్వాత వాళ్ళందరూ నాతో ఏమన్నారంటే మాకు కొంచెం మనస్సు మీరు సమయానికి వచ్చారు మేము భార్య పిల్లలతోటి ఎక్కడా విశ్రాంతి లేకుండా చాలా కష్టంగా ఉన్నాము ధనమంతా పోయింది అని బెంగతోటి ఉన్నాము అందరూ కడుపు నుండా భోజనం చేసి బెంగ పెట్టుకుంటారు ఎవరు ఓ పూట భోజనం కూడా పోదు ఎందుకంటే ఇంట్లో నడుస్తూ ఉంటుంది ఇదంతా అదనపు సొమ్ము దాచిపెట్టిందంతా కాబట్టి కడుపు నుండా భోజనం చేయడం బెంగ పెట్టుకోవడం మళ్ళీ సాయంకాలం దాకా బెంగపెట్టుకుని మళ్ళీ రాత్రి దోశలు చేసుకుని కడుపు భోజనం చేయడం మళ్ళీ బెంగ పెట్టుకోవడం నేను నిద్ర లేచి పొద్దున్నే నిద్ర లేచి మళ్ళీ కాఫీ తాగేసి మళ్ళీ కనుగొతాను సో ఇలాగ ఇలాగ ఈ బెంగింటే ఇలాగే ఉంటుంది ఇలాగే ఉంటుంది బెంగ ఇప్పుడు ఎవరైనా పోయినప్పుడు ఏడుపు ఏడిచే సెషన్స్ ఉంటాయి పొద్దున్నే ఏడవలసి ఉంటుంది ఆ సెషన్కి ముందు మీరు చూసినట్లయితే అర్థమవుతుంది కాఫీలు ప్రిపేర్ చేసి చక్క చక్కగా కాఫీలు టీలు ఎవరికి కావాల్సిన వాళ్ళు తాగేసి సరిగ్గా టైం వచ్చేవాళ్ళు ఏడు సెషన్లు అవుతుంది ఏడుగు చేసిన అయిపోయింటే మళ్ళీ ఈ కబుర్లు ఆ కబుర్లు అలా పోయాడు ఎప్పుడు దాచేటట్టావు అది ఈ కబుర్లు వెళ్ళి నిలిచిపోతుంది అదృష్టవంతుడు భాగ్యవంతుడు అని పై పై మాట్లాడమే చెప్పడం లోపల లోపల బంగారం ఎక్కడ పెట్టేడు ఉంటావు మళ్ళీ వాళ్ళలో పడు వచ్చి ఇవన్నీ అయిపోతాయి ఈ లోపల మళ్ళీ పురోహితులు వస్తాడు అదే పంతులు గారు వచ్చారు రండ్రా అని వెళ్ళి ఆ నువ్వులు అవి నువ్వులు కట్టలు దర్భలు తీసుకెళ్ళి చెరువుకో లేకపోతే కాలవకో వెళ్ళి ఓ మునక వేసి తప్ప ఏమి తప్ప ఏమి తప్ప ఏమి అంటే వాళ్ళు నువ్వు అలాగ ఆ దర్భకాలను పోసారు ఆ తంతును నడిపించి మళ్ళీ పని ఎండికి రావడం పంపకి ఎండకి వచ్చేప్పటికి మళ్ళీ ఎవరినా భోజనాలన్నీ సిద్ధంగా ఉన్నాయా సిద్ధంగా మళ్ళీ కూర పప్పు కులిసి భోజనం మళ్ళీ మళ్ళీ మన వాడు మళ్ళీ సాయంకాలం ఇంకొక ఏడుపు శాం మనుషులు ఇలాగే అంటే ఒక రకంగా దుఃఖించడానికి కూడా అలవాటే బెంగకి అలవాటు ఉంటారు దుఃఖించడానికి అలవాటు ఉంటారు అయ్యి అవుతూ ఉంటుంది కాబట్టి మీరు ఇలా బుక్కించాల్సిన అవసరం లేదు మీరు అందరూ యంగ్ పీపుల్ ఇంట్లో దుఃఖానికి హెతులు ఏమీ లేదు అని నేను అద్ వేదాంతం వైరాగ్యం చెప్పాను చెప్పి వాళ్ళే ఉన్నారు మాకు మనస్సు బయటపడింది మీరు చాలా సమయానికి అని మళ్ళీ వారం రోజులు అప్పటికి వాళ్ళు మళ్ళీ రైల్వే స్టేషన్కి మొత్తం ఈ గ్యాంగ్ వచ్చేసారు ఏమో ఇంతమంది వచ్చేసారు ఆ ప్లాట్ఫామ్ టికెట్లు కొన్నారా అని అడిగిన కొన్నా ఇది ఇక్కడ రైల్వే వాళ్ళకి ఇది ఒకటి నాకు అలాంటివి ఇష్టం ఉండదు మొన్న మేమందరం ప్లట్ ఫంట్ ఎక్కడ గోట్ అది వన్ గుడ్ థింగ్ మళ్ళీ ఇంతమంది వచ్చేశారు అది మిగతా ప్యాసింజర్స్కి అర్థవుతుందేమో అంటే వాళ్ళు అది అలా చింత చేయకండి ఎందుకంటే ఈ కాకినాడ ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళలో పదిలో ఒక్కడే రైలు ఎక్కివాళ్ళు మిగతా తొమ్మిదిలో ఆగిపోయేవాళ్ళే కాబట్టి ఈ కాకినాడ యొక్క రైల్వే స్టేషన్ యొక్క సంప్రదాయమే అలా ఉందండి కిటకిటికెట్లు అడిపుతూ ఉంటుంది రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ అంతా కూడా దాంట్లో అందరూ వాళ్ళ వెనక్కి వెళ్ళిపోయింది వాళ్ళు ఒక్కడొక్క పెట్టి ఎక్కి వెళ్ళేవాడో కొద్దిమంది ఎక్కుతారు కాబట్టి మీరు ఏమీ చింత చేద్దాం నాకు ధైర్యం చెప్పారు అప్పుడు వాళ్ళు చెప్పారు మీరు రావడం మూలంగా ముఖ్యంగా మాకు బెంగ పోయింది ఈ వారం రోజుల పాఠంలో ఆ బెంగ పోయి మేము మళ్ళీ మామూలు మనుషులు అయ్యాం డబ్బు దిక్కుమాల డబ్బు పోయింది బెంగ ఒకటి చేతి లోపల కాబట్టి అయ్యా ఇప్పుడు చెప్పండి భగవద్గీతకి వైరాగ్యానికి ప్రామాణ్యం ఉందంటారా లేదంటారా లేదని ఎవరు చెప్పగలరు సూటంట ఎందుకంటే ఆ ప్రత్యక్షంగా దాంట్లో ఉన్నటువంటి తత్వ అనుభవానికి వస్తుంటే హౌకన్ యూసే నీవు సంసారి కాదు నీకు పోయింది ఏదీ లేదు అయినా నీకు పోయేది ఏమీ లేదు నువ్వుతే బెంగట్టుకోవడం పోయింది పోయిందని బెంగబెట్టుకోవడం తప్ప పోయేది ఏది లేదు ఏది మీదో అది ఎన్నటికీ పోదు ఏది నీది కాదో అది నీది కానీ కాదు పోవడం లేదు రావడం లేదు నీవు బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు అని మనం అన్నట్లయితే నీవు అసంసారి ఆత్మస్వరూపముందు సంసారము లేదు అనే మాట మనం ఏదైతే అన్నామో ఆ మాట ఇట్ డీడ్ వర్క్ హౌ కెన్ యూ సే ఇట్ ఈజ్ నాట్ వర్కింగ్ ఇట్ ఈజ్ వర్కింగ్ కాబట్టి శోక మోహాది నివృత్తిష్ట ప్రత్యక్షం ఫలం శోక నివృత్తి ప్రత్యక్ష ఫలం అది ప్రత్యక్ష ఫలం శోక నివృత్తి ఏ మోహ నివృత్తి మోహం అంటే ఏమిటి మోహం అంటే ఏమిటో మోహం భ్రమ ఎన్ని భ్రమకి మోహము అని పేదం అనే పదం వేదాంతంలో తరచూస్తూ ఉంటుంది మోహానికి అర్థం ఏమిటంటే ఒక సత్యాన్ని తెలుసుకోలేక తప్పుగా తెలుసుకోనుట ఇది మోహము ఇది మోహము అంటే చింతామణి అనే కథ ఉండదు లీలాసుకుడు చింతామణి అనే కథ ఉండేది ఈ లీలాసుకుడు గోడ దాటేసి అర్ధరాత్రి పన్నెండు గంటలకి చింతామణి దగ్గరికి వెళ్తాడు చింతామణి అంటే ఆవిడ ఒక వేశ్య గొప్ప జ్ఞానం అర్ధరాత్రి పన్నెండు గంట తలుపు తడితే వెనక్కాల తలుపు బ్యాక్డోర్ బ్యాక్డోర్ తడతాడు వీడు వెళ్ళి లెట్రా ఫ్రంట్ నుంచి రావాల్సింది పోయి బ్యాక్ నుంచి ఎవరు వచ్చాడా అని తలుపు తీస్తే ఆ పరిచారిక దీపం పట్టుకుని తలుపు తీస్తే వీడక్కడ వర్షం తడిసిపోయి ఉన్నాడు ముద్ద రక్తం ఎందుకంటే పాములో దేన్నో చంపాడు చంపడం అంటే వాడి చేతుల్లో తెచ్చిపోయింది వాడు ఆవేశంలో ఓ పాము తాడనుకున్న ఆయన కొట్టుకుని ఏదో ఆగిస్తే ఆ రక్తం వీడి శరీరం మీద పడింది ఆ సంగతి కూడా వాడికి తెలియదు ఏమిటిరా అవతారం ఎక్కడి నుంచి వస్తున్నావు ఈ మహావర్షంలో ఎలా వచ్చావు వీడు వీడు అవతల కాలవకు అవతల ఉండేవాడు ఈ కాలవ దేవతల ఉంది చింతాపణి ఆ కాలవ ఈకి వచ్చేసింది ఎలా వచ్చేవరాను అని అడిగితే నేను ఈదుకుని వచ్చాను ఈదడానికి మహావేగంతో నది ప్రవహిస్తూ నది అనుకోండి మహావేగంతో ప్రవహిస్తున్న నువ్వు ఎలా ఈదేవంటే అక్కడ ఒక దొంగ దొరికింది నాకు ఆ దొంగను పుట్టుకుని ఈదేశాను అది దొంగ కాదు ఒక మనుష్య శవం ఆ వరదలో కొట్టుకొచ్చిన ఒక శవం దొంగ అనుకున్నాను శవం ఉబ్బిపోయి తేలుతుంది బట్ అది దొంగ అనుకుని దాన్ని అడ్డుగా పెట్టుకుని ఈదుకుంటూ వచ్చాడు గోడ దుక్కేశాడు ఇదంతా ఇంత ఇంత మోహంలో నువ్వు ఉన్నావు ఇదంతా కూడా మోహము అంటున్నావు అంటే వీళ్ళంటాడు మోహం అంటావేమిటి ప్రేమ కదా అది అంటాడు మోహం ఏమిటి ప్రేమ కాదురా నువ్వు పొరబడ్డావు మోహం అది మోహానికి ప్రేమకి తేడా ఏమిటి అని చర్చ ఈ దేహమే భోగ సాధనము అనేది మోహము అది ప్రేమ కాదు జ్ఞానము కాదు అది మోహము వేష్య ప్రేమిస్తోంది నన్ను అది మోహము వేష్యను ఎవరిని ప్రేమించవు అది మా వృత్తే లేదు అలాగ ప్రేమించే ప్రసక్తే లేదు అలాగే నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు అది మోహము నువ్వు భ్రమపడుతున్నావు అది ప్రేమ కాదు అని చెప్తుంది ఇప్పుడు ఆయన అంటాడు మరి అసలైన ప్రేమ ఎలా ఉంటుంది అంటే అప్పుడు శ్రీకృష్ణ మంత్రాన్ని ఉపదేశిస్తుంది అవి ఆవిడకు గురువు ఉన్నాడు ఆ గురువు దగ్గర శ్రీకృష్ణ మంత్రాన్ని ఆవిడ ఉపదేశం పొంది ఆ మంత్రాన్ని ఉపదేశిస్తుంది నువ్వు ఈ మంత్రాన్ని జపం చేసుకో ధ్యానం చేసుకో అప్పుడు నీకు హృదయంలో అనుభవానికి వస్తుంది ప్రేమ అది ప్రేమ ఇదంతా మోహము అని అంటే ఆమె ప్రథమ గురువు ఆవిడ పాదానికి దండం పెట్టి వెళ్ళిపోతాక తపస్సు చేసుకుంటూ ఇది మీరు చదువుంటారు లీలాసుకుడు శ్రీకృష్ణ కర్ణామృతంలో మొట్టమొదట ఆవిడికి దండం పెడతాడు మొదటి శ్లోకంలో నా గురువు చింతామణి అనే వేశ్య అని ఆవిడికి దండం పెడతాడు దండం పెట్టి ఆ కవిత్వాన్ని కాబట్టి అది మోహము అలాగే డబ్బు ఉన్నట్లయితే మనకి సుఖం ఉంటుంది మోహము మోహం ఆ చింతామనేది జయతు ఆ శ్లోకంలో మమ గురువు అని అంటాడు ధనము పోగేసినట్లయితే మనకి సుఖం కలుగుతుంది అది మోహము అది ధనము పోగు చేసి పెట్టుకుంటే మనకి సెక్యూరిటీ ఉంటుంది అది మోహము సెక్యూరిటీ ఉంటుందని ధనం వల్ల ఇన్సెక్యూర్ అయిపోతాడు సెక్యూరిటీ ఉండదు కానీ వీడు సెక్యూరిటీ ఉంటుందని అనుకుంటాడు దాని పేరు మోహము ఇటువంటి మోహము మనిషిని చాలా దుఃఖ పెడుతుంది దుఃఖాన్ని కలిగిస్తుంది అదొక పెద్ద మోహం ఆ మోహము తొలగిపోతుంది మీరు కనుక శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే వీడు శోకిస్తూ ఉంటాడు ఏడుస్తూ ఉంటాడు ఏనుకోదానికి శోపిస్తూ ఉంటాడు ది వే ఆఫ్ బుద్ధ ది వే ఆఫ్ క్రైస్త్ అని ఉన్నాయి అంటే రెండు ఇప్పుడు ఎవరో పోయారు వాళ్ళు ఏడుస్తూ ఉంటారు క్రైస్ట్ వస్తాడు అక్కడికి జీసస్ క్రైస్ట్ ఇలాగా వీడు పోయాడు ఆ తల్లి ఏడుస్తోంది అంటే ఆయన మెరకిల్ చేస్తాడు వాడు బతుకుతాడు బతుకుంటే అప్పుడు ఆ తల్లి సుఖ సుఖపడుతుంది ది వే ఆఫ్ క్రైస్ట్ వే ఆఫ్ బుద్ధ ఒకటి అలా ఉండదు అది దానికి డిఫరెంట్గా ఉంటుంది అంటే కొంత తలం నేమనుకుంటారు దట్ ఇది ఓన్లీ వే అనుకుంటారు అనుగ్రహం చూపించే ఉపాయం ఏమిటి అంటే ఆ పోయిన వాడిని బతికించడం లేకపోతే వాడికి ఎవరికో రోగం వచ్చింది అనుగ్రహం చూపించాడు క్రైస్త ఎలా చూపించాడు అనుగ్రహం ఆ రోగాన్ని పోగొట్టాడు అదే అనుగ్రహం ఇది క్రైస్త వే విచ్ ఇస్ పాయ్ బుద్ధావే అని ఇంకోటి ఉంది బుద్ధావే ఎలా ఉంటుందంటే బుద్ధుడు రోగిష్వాణ్ణి తీసుకొచ్చి బుద్ధుడి దగ్గరికి తీసుకొచ్చాడు ఆయన ఆ రోగిష్వాడికి ఎవరు దేహము నీవు కాదు రోగం కూడా నీవు కాదు మీ స్వరూపము దేహమునుగా అతీతమైంది అని పోషించారు వాడ తెలుసుకుని ఆ దేహ దేహము కర్మానుబం కర్మబల పరంగా ఆ దేహము అది తొలగి వాడి జ్ఞానంతో జీవిస్తాడు అది బుద్ధాలే అలాగే ఒక తల్లి తన కొడుకు పోయాడని శవాన్ని తీసుకొస్తుంది నువ్వు రక్షించండి నన్ను కాపాడం అప్పుడు ఆయన ఏమంటాడంట కథ నేను తెలుసు నేను చెప్పాను ఒక గుప్పిడు బియ్యం నేను మీకు కొడుకుని బతికిస్తా బతికించడానికి ఓ గుప్పిడు బియ్యం తీసుకురా అంటాడు అంటే ఆవిడంటుంది గుప్పిడేమిటి మనుగు బియ్యం ఉన్నా ఇంట్లో ఆ మనుగు బియ్యం పట్టుకొచ్చేస్తా అని అంటుంది అంటే కాదు మీ ఇంట్లో నుంచి పనికొస్తే పట్టుకొస్తే పనికిరాదు అది గుప్పిడు కావాలి ఎవళ్ళ గృహంలో ఎవళ్ళు చచ్చిపోలేదో అటువంటి గృహం నుంచి కావాలి మృతి అంటే అపవిత్రం కనుక ఆ మృతి ఉన్న గృహం నుంచి బియ్యం పనికిరాదు మృతి లేని గృహం నుంచి బియ్యం కావాలి అంటే అప్పుడు ఆవిడే ఈ వెతకడం ప్రారంభించింది గ్రామం అంతా వెతికింది ఎక్కడా మృతి లేని గృహం దొరకలేదు అప్పుడు ఆవిడ వెనక్కు ఈ లోపల సాయంకాలం అయింది పొద్దున్న మొదలైంది సాయంకాలం అయింది వెతకడంలో వెనక్ వచ్చేప్పటికి ఆవిడ ముఖంలో శోకం లేదు బుద్ధుడిని కాలు కొట్టుకుని నాకు జ్ఞానాన్ని ఉపదేశించడం అంటే మరి ఈ కొడుకు ఈ సంగతి అది సెటిల్ అయిపోయింది గటిష్టట్ అయింది సరే అయితే జ్ఞానాన్ని ఆవిడ సన్యాసం తీసుకుంటుంది బుద్ధుని దగ్గర శ్రమణ కింద అండి తపస్సు చేస్తూ కడుపుతుంది దిస్ ఈజ్ ది కాబట్టి శోక నివృత్తి మోహ నివృత్తి ఇది ప్రత్యక్షం ఫలం ప్రత్యక్షంగా మీరు ఇప్పుడు ఇక్కడ ఈ ఫలాన్ని పొందవచ్చు ఆ విధంగా ఉపనిషత్తు ప్రవర్తిస్తోంది కాబట్టి బ్రహ్మకత్వ ప్రతిపత్తి పారంపర్య జనితం అంటే ప్రత్యక్ష బలం అంటే ఇప్పుడు హఠాత్తుగా నాకు బ్రహ్మజ్ఞానం వచ్చేసిందా అంటే వదాత్తుగా బ్రహ్మజ్ఞానం నీకు రాలేదు సో ఆ బ్రహ్మజ్ఞానానికి ఇంకా మధ్యలో దూరం ఉంది ఆ బ్రహ్మజ్ఞానం అలా ఉంటుందో చూద్దాం నీవు సంసారి కాదు నీకు శోకమునకు హేతువులేదు బ్రహ్మకి శోకం ఉండదుగా నీకు కూడా శోకమునకు హేతువు లేదు శోకం తగ్గింది అంటే ఏమైనట్టు అక్కడికి బ్రహ్మైకత్వ జ్ఞానానికి కొంచెం పరంపర ఒక అడుగు ముందుకు వెళ్ళేవా లేదా మోహం పోయిందనుకోండి ధనమందు వ్యామోహం పోయిందనుకోండి మీరు బ్రహ్మైకత్వ జ్ఞానానికి ఇంకో అడుగు ముందుకు వేశారా లేదా కాబట్టి ఉపనిషత్తులు చేసేటువంటి బోధ వల్ల శోకమోహ నివృత్తి కలుగుతోంది ఆ ప్రత్యక్షంగా మనం బ్రహ్మ విజ్ఞానాత్మ ఏకము అనేటువంటి జ్ఞానానికి అడుగు మీద అడుగుకి ముందుకు వెళ్ళడం అనేది ప్రత్యక్షంగా అనుభవంలో ఉన్నది ఇంకేతనే మనం ఏమంటామంటే యదాంత శ్రవణం చేసిన తర్వాత దెర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ ది ఇన్నర్ కెమిస్ట్రీ ఆఫ్ ది ఇండివిజువల్ ఆ ఇన్నర్ కెమిస్ట్రీలో మార్పు వచ్చేస్తుంది ఇట్ విల్ నాట్ రిమైన్ ది సేమ్ అంటే శ్రద్ధగా శ్రవణం చేస్తే కొంతమంది దే స్టిల్ దే ఆర్ ఏబుల్ టు డిఫీట్ ది ఉపనిషత్ వాళ్ళు వాళ్ళ ఎక్సెప్షను అంటే ఉపనిషత్తు అలాగా ఏదో సామెత ఉంది ఇప్పుడు వర్షం పడిందనుకోండి ఆవుకి వర్షం యొక్క ప్రభావం తెలుస్తుంది కానీ దున్నకి తెలియదు అలాగే దు వర్షంలాగా కొంతమంది మీద ఉపనిషత్ వాక్యాలు ఏ ప్రభావాన్ని చూపించవు వాళ్ళు అలా వినేసి మళ్ళీ చాలా జాగ్రత్తగా సంసారాన్ని భద్రంగా అట్టి పెట్టుకుని వెళ్ళిపోతారు అటువంటివి దృష్టాంతాలుగా పనికిరావు ఇన్ జనరల్ కొంత ప్రేమతో శ్రద్ధతో విన్నారు అంటే దే ఆర్ నాట్ ది సేమ్ పర్సన్స్ ఎనీమో దే ఆర్ నాట్ ది సేమ్ పర్సన్స్ వాళ్ళలో ఎంతో కొంత మార్పు వస్తుంది అంటే అర్థం ఆ మార్పు ఎటువైపు ఉంటుంది ఆ బ్రహ్మహితత్వానికి దారితీసిన ఉంటుంది బ్రహ్మహితత్వ ప్రతిపత్తి పరంపరా నుండి దానికి ఏం దశమో ఆత్మకు బ్రహ్మతో ఐక్యము జ్ఞానం వల్ల పరంపరగా అంటే వరస వరసగా శోకం దూరం అవుతుంది మోహం దూరం అవుతుంది భయం దూరం అవుతుంది భయం పోతుంది భయం ఏంటి మహాత్ముడు అడవి దారికుండా వెళ్తున్నాడు ఎందుకంటే ఓ బ్రహ్మరాక్షసి ఎదురకుండా నెలకొని అది ఈయన కంగారు పడిపోయి అయిపోయి ఈ బ్రహ్మరాక్షసి ఏమిటి చెట్టు మీద ఉంటుంది బ్రహ్మరాక్షసి వేదం వల్లిస్తూ ఉంటుంది కూడా పైగా అంచేతలేదానికి బ్రహ్మ రాక్షసు ఏమిట మన వాళ్ళ కథలు వేదము వల్లించే రాక్షస